సరే సిస్టర్ పరిషుద్ధుడా మహోన్నతుడా మహాగన్ల తేజో మేడ ఈ పరిశుద్ధ ఘనమైన నామాన్ని కోటానుకోలు నమస్కారాలు వంద స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి గడిచిన కాలమంతా నా ప్రభావా నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి కాచి కాపాడి నా ప్రవ్వ అయా మీరెక్కలా చాటన సురక్షితంగా మమ్మల్ని కాచి కాపాడేందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలుద్దేవా అయా మేము మమ్మల్ని అందరినీ మీకు వంద నాలుగు ఇంకా నైనా రావలసిన క్షేమంగా నైనా తీసుకొని రండి నా బ్రోభ ఓ దేవా నీకు వంద స్తోత్రాలు దేవా మా నా బ్రవ్వ మా ప్రతి అపరాధ దోషాన్ని తండ్రి అయాన్ని రక్తంతో కడిగి అయ మమ్మల్ని శుద్ధి చేయ నా బ్రవ్వ నాన్న అల్పులమయోగిలము తండ్రి దేనికి పనికి రాని వారము నా తండ్రి అయాన్ని కృపత మమ్మల్ని బలపరిచి నీకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయండి ఆయా ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి వాక్యం దయాన్ని దయచేయండి మంచి సత్సాక్షాన్ని మాకు దయచేయదేవా పాలదారి నామాన్ని మహిమ తెచ్చుకోండి వాక్య ద్వారా సుట్టిగా తేటగా మాతో మాట్లాడండి వాక్యానుసారం జీవితానికి దయచేయండి తండ్రి నీకు వంద నాలుగు ప్రభా బట్టి నీకు వంద స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటు ఏ సుపరిష నామడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె కవితలతో వరి జగల మా అలతో వివరి జగల మా మహోన్నతమైన ప్రేమా ఆరాధి ఆరాధి ఆరాధి తును I medication that trip to east, energy and said to north The Academy, where I love tonnes on their own days. But Android has already finished暗記 saying university is wide open, ancientמה ీ మహోన్నతమైన ప్రేమా ఆకాశమును నీ మహిమను వివరించు చిన్నవి అంతరిక్షము నీ చేతి పర్ణి వర్ణించు చెన్నది ఆకాశమును నీ మహిమను వివరించుీ అంతరిక్ష నీచేతి ఫింజవి నీకరకైదీ జన్మది దేవాణము ైదీంచున్నది ఆరాధి ఆరాధి ఆరాధి తును ఆరాధిను రాజుమి వే నా తండ్రి ను విడు బబు ఎడబాయూ రాజు గువే నా తండ్రి నీవే నను విడు బబు ఎడబాయ గలములతో రాయ గలమా కవితలతో వరుణించ గలమా కలలతో వివరించగలమా ఉన్నతమైన ప్రేమా సేరాపులు కే నిత్యము నిత్యముని స్థుతించుచున్నది మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి సేరాపులు కే రోగులు నిత్యమునినస్తి చోచన్నవీ మహాదూతూ ప్రధానదూతలు కీర్తివీ దీకరకైలపీంచోచీ దావాన ప్రాణము ైదించరాది ఆరాది పారాది తు పీను రాజగునీ నా త్రివి నీవే నను విడు బబు ఎడబాయూ రాజవు నీవే నా త్రి వి నీవే నను విడువవు బబు ఎడబాయూ కలములతో రాయ గలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా ప్రేముయో ప్రేస్ ప్రేస్తు లాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్లాడు అందరికీ ప్రభు నామంని బట్టి అందరికీ బంధనాలు ప్రభు వేసికే సమస్త గ్రంథ మహిమ కలుగునగాక ఈ రోజు కోసం నేను ఎంచుకున్న పరిశుద్ధ లేఖనము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఈ అధ్యాయం ధ్యానించక ఒక ముందు మాట తీసుకుని తర్వాత నేను బాక్య ధ్యానంలోనికి నడిపిస్తాను ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా కృపగల ప్రభు అనేక వాక్యం చేత మాట్లాడిన దేవ ఈ మినిస్ట్రీలోని ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడండి ప్రతి ఆత్మతో మాట్లాడండి ప్రభానతండి వారికి ప్రభానతండి మీరే హత్తుకునే విధంగాన తండ్రి ఈ వాక్యపు లోతులోనికి నడిపించమని ఏసయ్య శక్తి కలినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం దీంట్లో నుంచి మనం కొన్ని అంశాలు తీసుకుంటాం అనమాట వచనంలో తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనడి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని పదకొండవ వచన మనం ఎందుకు ధరించుకోవాలి అపవాది తంత్రములు ఎందుకు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి ఎందుకు ఇంత భ్రష్టత్వము లోకంలో నిండిపోయింది ఎందుకు సైతాను ఇంత విపరీతంగా పనిచేస్తుంది మనకు తెలిసి మనం రోజు చూస్తున్నది ఇప్పుడు వారం పది రోజుల నుంచి మనం ప్రతి న్యూస్ లో వింటున్నాము ప్రతి ఒక్కరు చెప్పుకుంటుంది యూట్యూబ్ లో గాని మనకు మెసేజ్లు పంపిస్తున్న వారు కూడా ప్రార్థించండి ఏ కొరకు అని తనకు సమయం కొద్దిగా ఉన్నది అని దానికి సంకేతాలు వచ్చేసినాయి ఏంట సంకేతాలు అంటే ఎరుసలేమో మందిరం మూడవ మందిరం కోసం అని చెప్పి పట్టుబడుతున్నటువంటి ఎరుసలేమో లేక ఇజ్రాయల్ దేశము అది అడ్డుపడాలని అరబ్ దేశాలు ఈ కాలం వస్తుందని మనకు ముందే తెలుసు ఈ రకంగా యుద్ధంలో జరుగుతాయని కూడా మనకు తెలుసు జెఫన్యా గ్రంథం చిన్న ప్రవక్త అయినా జెఫన్యా మనం ఒక మాట చూస్తాం మొదటి అధ్యాయం మూడవ వచనంలో మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను భూమి మీద ఎవడునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలం చేసేదను ఈ మాట ఎప్పుడొచ్చింది అంటే నోవాహకాలం అయిపోయినాక లోతు కాలం అయిపోయినాక పలుకబడిన ప్రవచనం ఇది మాట ఇది దేవుని యొక్క ఉగ్రత మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చి భూమి మీద ఎవడునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను దేవుడు ఇంతగా తన ఆగ్రహం చూపించడానికి కారణం ఏంటి అంటే తను భూమి మీద చేసినందుకు ఆయన పశ్చాత్తాప పడి సంతాపమునొంది మనకు తెలిసిందే ఆది కాండంలో నో ఆయన హృదయ నొచ్చుకున్నాడు ఆది కాండము ఆరవధ్యాయం ఆరవ వచనంలో హృదయ నొచ్చుకున్నాడు ఎందుకంటే నరుల చెడుతనము బహుగొప్పది నరుల చెడుతనము బహు అని ఈ చెడుతనము అనేది మనం చూస్తున్నాం ఆది కాండం నుంచి కూడా కైను మొదలు కైను ఆ ఏబెల్ను హత్య చేసినది మొదలు చూస్తున్నాం చెడుతనం లోకంలో ప్రవేశించింది చెడుతనం అనేది మనుషుల హృదయాలలోకి అది చాలా లోతుగా పాకిపోయింది అనమాట ఎందుకు అంటే అది దేవుని ఆజ్ఞలని వ్యతిరేకించిన విధానంతో మొదలైంది అవ్వ చేసిన తప్పుని అది పెంచుకుంటూ మల్టిప్లై అవుతూ వస్తుంది అవిధేయత అనేది చిన్న తప్పు ఒక్కసారి చేస్తే అది తరతరాలకు ఏమైపోయిందంట అవిధేయత మల్టిప్లై అయిపోయిందనమాట మూర్ఖ స్వభావం అందుకే నరులు బాలుడు పుట్టడమే స్వాభావికంగా మూర్ఖుడు అని చెప్తున్నాడు సామెతలు స్వాభావికంగానే మూర్ఖత్వం ఉంది దాన్ని సాధుపరచగలిగేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే కాకపోతే ఇప్పుడు వాక్యం లేదు ఇజ్రాయెల్ దేశంలో అందుకే అక్కడ ఇంకా అలజడి ఇంకా శోధన ఇంకా నరహత్యలు ఇంకా భయంకరమైన యుద్ధములు యుద్ధ సమాచారాలు వారు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటికీ అవిధేయతే కారణం కాకపోతే ఇది లోకమంతటికీ వర్తిస్తుంది ఒక ఇజ్రాయెల్ దేశానికి కాదు ఎందుకంటే తాను భూమి మీద నర్లం చేసినందుకు యహోవా సంతాపపడి సంతాప ఆయన బాధపడ్డాడు చాలా రిపెంట్ అవుతున్నాడు అనమాట సంతాపపడి తన హృదయంలో నొచ్చుకున్నాడట అంటే బాధపడట మనుషులను ఎంత ఇష్టంగా చేసిండు కదా అద్భుతమైన ఒక మహాప్రపంచాన్ని సృష్టించిండు తన మనుషుల కోసం అద్భుతమైన మహాప్రపంచం మనం గమనిస్తే ఒకసారి ఆ భూమిని ఏ విధంగా నిర్మించిండు శూన్యంలో నుంచి సృష్టిని చేసిండు దేవుడు శూన్యం వ్యాక్యూమ్ అంటాం శూన్యం అంటే శూన్యంలో నుంచి భూమిని చేసి ఆ భూమిని తన నోటి మాటతో చేసిండు కానీ మనుషులను మాత్రము తన చేతితో నిర్మించిండు వారిలో తన నోట నుండి జీవాయు నూదిండు అంటే ఎంత ఇష్టపూర్వకంగా మనిషిని చేసిండు ఇష్టంగా చేసిండు ఆరు దినములు తన పూర్ణ జ్ఞానంతో జరిపించిన సృష్టి కార్యాన్ని దేవుడు అంతా బాగుంది అంతా మంచిది అని అనుకున్నాకే నరుని చేసిండు అంతా బాగుంది నరుని చేసిండు అయితే నరుడు తన కోసం తన పోలిక కోసం తన స్వరూపం కోసం చేసుకున్నాడు దేవుడు తన కోసం చేసుకుంటు నువ్వు నన్ను ఎందుకు పుట్టించినవని కొన్నిసార్లు ఇళ్ళలో ప్రశ్నిస్తుంటారు కదా ఇది ఎవరు పుట్టించింది దేవుడు తన కోసం నిర్మించుకున్నాడు ఈ సృష్టినేమో నరుని కోసం సృష్టిస్తే నరులను మాత్రము తన కోసం తన స్వరూపంలో తనకు ఇష్టపూర్వకమైన జనులు వీరిని ఆయన చేసిన తర్వాత తన నోటితో ఊపిరిపోసిన దేవుడు అయితే మనిషి కృతజ్ఞత లేని వాడైపోయింది కృతజ్ఞత లేని వాడైపోయింది దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోయే స్వభావమో వాడిలో పుట్టింది కృతజ్ఞత లేని వాడై ప్రభువు పైన తండ్రి పైన తిరుగుబాటు చేసే మనస్తత్వాన్ని వాడు పెంచుకున్నాడు అనమాట అంటే దాన్ని అలవర్చుకున్నాడు అలవాటు చేసుకున్నాడు అయితే కూడా ఇలాంటి కృతజ్ఞత లేని ఈ నరుని కోసం దేవుడు ఎన్నో సమయం ఇచ్చాడు ఎన్నో మార్లు తిరుగుబాటు చేసినప్పటికీ వారిని ఓర్పుతో ప్రేమించింది వాడు ఓర్పుతో ప్రేమించిన దేవుడు వాళ్ళని ఎన్ని విధాలుగా క్షమించాలో అన్ని రకాలుగా క్షమిస్తూనే వచ్చిండు అయినా సరే కృతజ్ఞత అనేది వారిలో లేదు కాబట్టి దేవుడి ఇష్టపడి చేసుకున్నటువంటి ఈ నరులని మానవ జాతిని సమూల నాశనం చేస్తానని నిర్ణయించుకున్నాడు అది ఎప్పుడు అంటే మనము నోవాహుకాలంలో చూస్తాం నోబు కాలంలో ఏం గమనిస్తున్నామంటే నరుడు తిరుగుబాటు స్వభావము నరుడు యొక్క తిరుగుబాటు స్వభావము ఈ నరులకు కృతజ్ఞత లేదు ఇది చెడిపోయి ఉన్నారు చెడిపోయింది అని గమనించిన దేవుడు అంత ఇష్టంగా ఏర్పరిచిన ఈ ప్రపంచాన్ని అంత ఇష్టంతో ఏర్పరిచిన ఈ ప్రపంచం మనుషులకు అన్ని విధాలుగా అనుకూలమైన ప్రపంచం ఇది ఈ భూమిని చేసినప్పుడు దేవుడు దాన్ని ఎంత ఆలోచించి జరిగించండి అనేది మీకు అర్థం కావాలి మనము ఆ గ్లోబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే భూమి యోగ గ్రంథంలో చెప్తుంటాడు కదా ఇది శూన్యంలో వ్రేలాడుతూ ఉంది శూన్యంలో వ్రేలాడుతున్న ఈ భూమి అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే స్కైలో ఉన్నట్టే సూర్యుడు చుట్టూ తిరుగుతున్న గ్రహాలలో భూమి యొక్క గ్రహం అంటాం ఆ భూమి గ్రహంలో అది వెలుగుతూ ఉన్నప్పుడు ఆ భూమిలో ఒక పార్ట్ ఒక పార్ట్ నేలైతే మూడు పార్ట్లు నీళ్లు ఇది ఎక్కడ తిరుగుతుందంటే ఆకాశంలో తిరుగుతోంది ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇంత ఇష్టంగా ఇంత అద్భుతంగా చేసిన ఈ భూమిని నరుడికిస్తే నరుడు కృతజ్ఞత లేని దాన్ని పండించండి ఆశీర్వదించండి దాన్ని మల్టిప్లై చేయండి అని వాగ్దానం ఇస్తే దేవుడు ఆ మానవుడు సాతనకు అప్పజెప్పిండు తన సార్వభౌమత్వాన్ని సాతాను పాదంలో ఎద్దపడేసిండు అయినా దేవుడు క్షమించిండు ఎందుకంటే ఆయనకు ఓర్పు ఎక్కువ దీర్ఘ శాంతం కలిగిన వాడు కాబట్టి హృదయపూర్వకంగా పాపం చేసి హృదయపూర్వకంగా పాపం చేసి దేవుడి యొక్క మహిమను పొందలేకపోతున్నటువంటి ఈ మనుషుల కోసం ఆయన ఎన్ని మార్లు గద్దించిండు తన ప్రవక్తలను పంపించిండు తన మాటని ఎవరు వింటారు తన మాటని ఎవరు వినగలరు అంటారు ప్రవక్తలు ఎవరు వింటారు మిమ్మల్ని నేను అడవిలోకి పంపిస్తున్నాను ఒళ్ళు గచ్చపొదులు బలు రక్కసి చెట్ల మధ్యలోకి నువ్వు వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాములు తేళ్ళు తిరుగులాడు ప్రదేశంలోకి నువ్వు వెళ్తున్నావు వాక్యం విస్తరింప చేయాలి ఎందుకంటే ఇది మూర్ఖ తరము తరము కాబట్టే హృదయపూర్వకంగా వాళ్ళు పాపం చేసినరైనా సరే దేవుడు ఆ పరిస్థితిని సహిస్తూ వచ్చింది కానీ ఇది ఎంత కాలం ఆయన ఎంత కాలం అనే సహించగలడు నరుల యొక్క తిరుగుబాటుని ఇంకెంత కాలం సహించగలడు అన్నప్పుడే ఆయనకు ఒక క్వశ్చన్ వచ్చింది ఈ తరముని కంప్లీట్ గా వైప్ అవుట్ చేయాలి చేస్తేనే నూతన మళ్ళీ యొక్క నూతన లైఫ్ అనమాట జీవం అనేది మళ్ళీ తిరిగి కొత్తగా ప్రారంభం అవుతుంది కుటుంబంని ఆయన ఒక్కడే నీతి మందులుగా కాబట్టి ఆ కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఆ కుటుంబంతో పాటు తాను చేసిన జంతువులు పశుపక్షాదులను ఎంచుకున్నాడు జత అన్నిటినీ ఒక్కొక్క జతగా నోవహు ఓడలో ప్రవేశపెట్టాలని ఆజ్ఞాపించిడు నోవహు కూడా ఒక దిగద మూడు వందల నూట ప్రకటిస్తూనే వచ్చిండు వాక్యంని ప్రకటిస్తున్నాడు దేవుని మాటని ప్రకటిస్తున్నాడు దుర్దినం రాగబోతుంది ప్రళయం రాబోతుంది అని కానీ చెవిన వారు లేరు ఎందుకంటే మూర్ఖులు స్టబ్బన్ హార్డ్స్ అనమాట వీళ్ళు మాట వినని తరం అనమాట అది కాబట్టే నోబాహు ఇచ్చిన కాలం అయిపోయింది ఆ తర్వాత దేవుడు మొత్తం ప్రపంచాన్ని వైపో చేసిండు జైఫన్యాలు చెప్పినట్టుగా మనుషులనేమి పక్షులనేమి నేను ఊడ్చి అన్నాడు అప్పుడు ఊడ్చి ఒక తరం అయిపోయింది ఆ తర్వాత ఆయన సృష్టించిన మొదటి తరం వెళ్ళిపోయింది అంటే మొదటి భాగం అయిపోయింది అక్కడ మాత్రమే ఎంచుకొని ఆయన నుండి మన తన తరంలని అయితే ఆ తరంలో వృద్ధి పొందక ముందు నోవాహుతి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి నిబంధన ఎప్పుడు కూడా ఇంకా జల ప్రళయముతోటి నేను ముంచను జల ప్రళయంను ఇంకా రానీయను అంటే ఒక్క జల మాత్రమే రాదు మిగతా అన్ని నేచర్స్ ఆ వస్తాయన్నమాట ఫ్యూరీ అంటాం నేచర్స్ ప్రకృతి భయంకరంగా విపరీతమైన తన కోపాన్ని వెదజల్లే మిగతా కార్యక్రమాలు ఉన్నాయి అందుకే మనం గమనిస్తున్నాం ఈ మధ్యకాలంలో విపరీతంగా అంత్యకాలంలో భూకంపాలు యుద్ధాలు కరువులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కరువులు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి ప్రళయాలు వస్తున్నాయి కానీ నీటితో కంటే మిగతా వాటితోటే జనష్టము ఎక్కువగా జరుగుతోంది ఇన్ని జరుగుతున్నా కూడా మనుషులకు హృదయానికి గోచరించినది ఏంటి అంటే ఇది దేవుడు ఉగ్రత ఇది దేవుని యొక్క ఉగ్రత అనేది వాడు చూడలేకపోతున్నాడు ఇది కావలం కేవలం మనుషులు తమ సొంత చేతులతో చేసుకుంటున్నారు నష్టాలు అనుకుంటున్నాడు కానీ ఇది ఆయన ఉగ్రత ఎందుకంటే ఎక్కడ భయంకరమైన కార్యాలు పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ పరిశుద్ధాత్ముడు కూడా భయంకరంగానే పని చేస్తున్నాడు కానీ ఆ మూర్ఖులకు ఇంకొకటే మాట ఏంటి అంటే ఉగ్రత వైప్ట్ వైప్ అవుట్ నేను ఊడ్చి నిర్మూలము చేసేదనో అనేది సృష్టికర్త నోటి నుంచి వచ్చిన మాట ఇదే యహోవ వాక్కు అంటాడు జఫన్య సృష్టికర్త నోటి నుంచి వచ్చిన మాట వైప్ అవుట్ చేస్తాను నేను ఊడ్చి వేసేస్తా నాశనము చేసేస్తా ఎప్పుడు కూడా ఆయన నోరు కానీ ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా ఉందంటే ఇంకా ఓర్చలేకపోతున్నాడు పాపం ఆయన పాపంని ఇంకా సహించలేకపోతున్నాడు ఎందుకంటే ఎన్ని మేలును పొందినా కూడా మనిషి తన స్వభావ రీతిగా తిరుగుబాటుని చేస్తూనే ఉన్నాడు తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు అప్పటి నుండి ఉపయోగపడని ఆ తాను ఊడ్చిపోతున్నటువంటి చెడగొట్టే గుంపును తుడిచేస్తూనే ఉన్నాడు చెడిపోతున్నారు కొంతమంది వాళ్ళు చెడిపోయి ఇతరులను చెడగొడుతున్నారు ఈ తరం ఒకటి బయలుదేరింది ఒక తరం ఏంటి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగే తరం మరొక వైపు ఇంకొక గుంపు ఏంటి గుంపు అంటే దేవుడు ఎంతో ఇష్టపడి చేసిన ఈ నరునిలో స్వాభావికంగా పుట్టిన ఆ మూర్ఖ స్వభావము సాతానికి సాగిల పడింది కాబట్టే వాడు సాతాన మాటే వింటున్నాడు కా అందుకే సాతాంతో యుద్ధము చేయలేకపోతున్నాడు మనం ఏఫస్ గ్రంథంలో చూసుకున్నాం సర్వాంగ కవచం ధరించుకోవాలి ఆ సాతాని యుద్ధం చేయాలంటే అది విశ్వాసులకు మాత్రమే సాధ్యం విశ్వాసులు ఏస్తునందు విశ్వసించిన వారే ఎందుకే దేవుడు ఎరుశల్యంను కాపాడతాడు దేవుడు ఎరుసలేమంని ఎన్నుకున్నాడు ఆయన తన స్వజనంగా వారిని తీసుకున్నాడు కాబట్టి ఆయన ఎరుశలేం వైపు ఉంటాడు అట్లా అని చెప్పి మనం ఎషయ ఎమియా గ్రంథాలు ఏం చూస్తున్నామంటే దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిన ఆ తారాలని బబ్బులోనికి చెరగా పంపించేసాడు అంటే శిక్షించక మానడు ప్రేమ దేవుడే ఓర్పుతో దీర్ఘశాంతంతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడే కానీ ఒక లిమిట్ దాటితే ఆయన శిక్షకు పాత్రలను కావాల్సింది కాబట్టే దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఉచితమైన కృప కోసం మనం ఎదురు చూస్తున్నాము అందులో మనము బలపడాలి చాలా సార్లు మనము ఈ వరదలు భూకంపాలు తుఫాన్లు తెగుళ్ళు ఇవన్నీ చూస్తున్నప్పుడు భయపడుతుంటాం ఇవన్నీ చూస్తూ మనము భయపడుతుంటాం ఏదో ఒక ప్రాంతంలో దేవుడు తుడిచి వేస్తూనే ఉన్నాడు కోట్ల జనాభా ఈ ఎనిమిది వందల కోట్ల జనాభా ఎక్కడుంది అంటే ఆకాశంలో తిరుగుతున్నటువంటి ఈ గ్రహంలోనే ఉంది ఆ ఎంత అద్భుతమైన గ్రహంలో దేవుడు మనల్ని భద్రపరిచిండు అడుగులోనేమో లోయలు లావా ప్రవహిస్తున్న ప్లానెట్ ఇది అదే కాక అది నార్త్ సౌత్ లో ఐస్ బ్లాక్స్ అనమాట అంటార్టిక ఆర్తిక్ అనేది ఐస్ తో కంప్లీట్ కప్పబడిన గ్రహం ఇది ఒకవైపు చల్లదనం అడుగు భాగంలో మంటలు లావా లాంటి వాల్కానిక్ యాక్టివిటీ ఆ తర్వాతనే భూమి దాని దాని చుట్టూ నీరు ఇంత అద్భుతమైన ప్రపంచంలో చేసి దేవుడికి కృతజ్ఞత లేని వారమై కృతజ్ఞత లేని వారమై ఆయన అద్భుతాలను ఎన్నోసార్లు మనం చూస్తున్నాం మన గృహాలలో దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను చూసి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా ఆయన చేసిన అద్భుత కార్యాలకు మనం సాక్షులమై ఉన్నామా ఆ సాక్ష్యాన్ని మనం ఇతరులతో పంచుకుంటున్నామా దేవుడు చేసిన ఆశ్చర్యకారులు మనం విడమార్చగలుగుతున్నామా అవి చేస్తుంటే ఖచ్చితంగా దేవుడి కృప మన మీద ఉంటది ఎందుకంటే కృప విస్తరించబడాలి ఆయన కృప విస్తరించబడాలంటే అన్యులు కూడా అందులోకి రావాలి ఇప్పుడు ఎరుసలేముని దేవుడు త్యజించిండు కాబట్టే అన్యులమైన మనలని దేవుడు అంతరంగంగా యూదులుగా ఎన్నుకున్నాడు ఆ అంతరంగ యూదులనికి ఒక టైం లిమిట్ ఉంది ఎందుకంటే వారు విసర్జించినారు కాబట్టి అవకాశం మనకు వచ్చింది కాబట్టి అన్యులు అందరూ కూడా దేవుని తెలుసుకుంటున్నారు అందరూ తెలుసుకుంటున్నారు ఈ రోజే నేను ఒక వీడియో చూసిన నా ఫ్రెండ్స్ పంపిస్తుంటే ఇజ్రాయెల్ దేశ యొక్క ప్రైమ్ మినిస్టర్ థ్యాంక్ ఆల్ ద క్రిస్టియన్స్ ఫర్ యువర్ ప్రేయర్స్ అంటున్నాడు అంటే క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళ దేశం కోసం అని కదా ఆయన తెలుసిన సంగతి అదే కదా క్రైస్తలందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు మా దేశం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు థ్యాంక్స్ అని చెప్తున్నారు నాకు అది ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారు థ్యాంక్స్ అని చెప్తున్నావు కానీ బర్ వాట్ అబౌట్ మీ దేశం నీ ఇస్రాయేలీ దేశంలో ఈ సువార్త ఎప్పుడు మొదలవుతుంది అంటే అది దేవుడి కార్యం ఎందుకంటే అన్యులకు సువార్త సేవ విస్తరింప చేసి ఆత్మల సంపాదన జరిగిన తర్వాత అన్యలకు మూత వేస్తే అప్పుడు ఇస్రాయల్ కి ఆ సువార్త ఓపెన్ అవుతుంది అంటే రాకడ దినములు చాలా దగ్గరలో ఉన్నాయని అర్థం చాలా భయంకరం ఒక దేశపు నేత క్రిస్టియన్స్ మా కోసం ప్రార్థించినారు థ్యాంక్స్ అని చెప్పగలిగిండు అంటే అంటే దేవుడికి ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తారనే కదా ఆయన మనసులో వచ్చింది అంటే ఒక దేశపు అధినేత కనుక మారితే ఆ దేశం అంతా మారటానికి ఇంకెంతసేపు పడుతుంది అని నీ మర్మాలను గమనించినప్పుడు మనకు ఒక రకమైన ఆనందం ఎందుకంటే ప్రభా నీకు చాలా త్వరగా ఉంది నాయన ఎందుకంటే ప్రవచనాలన్నీ నెరవేర్చినని లోకమంతా ఘోషిస్తుంది ప్రవచనాలు నెరవేరుతునే నెరవేర్ దాదాపుగా నెరవేరిపోతున్నాయి అంటే అన్యుల సమయం అయిపోతుందని అర్థము కాబట్టి విపరీతంగా సేవ జరుగుతోంది సేవకులు ఇంకా అవసరం పడుతున్నారు ఎందుకంటే కోత కోతకు పనివారు కావాలి ఎందుకంటే కోత విస్తారంగా ఉంది ఇంకా ఇదంత కంప్లీట్ అయితే కానీ అది అన్యుల నుంచి ఇస్రాయేళ్ళులకు ఆ దారి తెరవబడుతుంది కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు మీరు హృదయంలో అంతరంగ విశ్వసించిన వారే మీరు సర్వాంగ కవచం ధరించుకున్నది నా ఇట్ టైం ఫర్ యూ టు ఫైట్ ఇట్స్ టైం ఫర్ యూ టు ఫైట్ ఇప్పుడే మీరు ఇంకా యుద్ధం చేయటం అయిపోవాలి ఎందుకంటే మీరు కాలంలో దుర్దినంలోని ఆఖరి దశలో ఉన్నాం మనం దుర్దినలోని ఆఖరి దశలో ఉన్నాం మనం దేవునికి దూరంగా చాలా సార్లు మనం ఏం చేస్తున్నామంటే ఈ వరదలు భూకంపాలు తుఫాన్లు తెగుళ్ళు ఇవన్నీ తోటి జన జరుగుతున్నప్పుడు మన రోగాలతోటి జనాలు నష్టపోతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు దేవుడికి దయ ఎందుకు దేవుడు ఇంత నిర్దయగా ఉన్నాడు ఎందుకు ఈ ఎందుకు జరిగింది నాకు వాళ్ళకి ఇట్లా ఎందుకు జరిగింది అని మనము అంటూ ఉంటాం కదా ఎందుకు ఆ మాట అంటున్నామంటే అది మనకు మనోదుఖం చాలా సార్లు మనం అనుకుంటాం మనోదుఖం చేత చచ్చిన సంతోషించలేకపోతున్నాం మనోదుఖం చేత చచ్చిన మనం సంతోషించలేకపోతున్నాం దేవుడు చేస్తున్న ప్రతి దినపు కార్యములని సంతోషంగా వివరించి ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించడి రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అసలు ఆనందం ఉందా ఎంతసేపు ఏడుపే ఎంతసేపు దుఃఖమే ఎంతసేపు విలాపమే ఎంతసేపు గోజాడటమే ప్రభువు నందు ఆనందించగలుగుతున్నామా ఒక క్వశ్చన్ వేసుకుందాం మనం ఆలో ఆనందించగలుగుతున్నామా మనోదుఖము ఈ మనోదుఖము చేత మనం చచ్చిన వారై ఉన్నాము అందుకే సంతోషించలేకపోతున్న బరువైన హృదయాలతో మనము కుటుంబాలను కూడా బరువైన హృదయాలతో కుటుంబాలను కూడా దుఃఖములకు కారకులైతున్నాం బరువైన హృదయాలతో ఎందుకు మనము బరువైన హృదయాలతో దుఃఖంలోకి ఎందుకు డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్ళాలా దేవుడు కార్యములు గొప్ప కార్యములు కదా అని ఏది చేసినా మన మేలు కోసమే అని వాక్యం చెప్తూనే ఉంది ఏది జరిగినా అది మన మంచి కోసమే జరుగుతుంది అక్కడ నష్టం జరిగినా అది మనకు మంచినండి అప్పుడు మనము డిప్రెషన్ లోకి దుఃఖంలోకి భారమైన హృదయాలతోటి వెళ్ళడం ఎందుకు కృతజ్ఞత చెల్లించుదాం సంతోషంతో దేవునికి థ్యాంక్స్ గివింగ్స్ ఇవ్వాలి కృతజ్ఞతాభావం ఎందుకంటే ఆయన కృతజ్ఞత లేని వారిని ఇష్టపడడు కృతజ్ఞత లేని వారిని ఆయన ఇష్టపడడు ఎందుకంటే ఆయన చూసినాడు కృతజ్ఞత లేదు అంటే అర్థం నువ్వు దేవుడికన్నా తిరుగుబాటు చేసినట్టే ఇన్ డైరెక్ట్ గా కృతజ్ఞత లేకపోవటం అంటే దేవునికి తిరుగుబాటు చేసినట్టే కృతజ్ఞత కలిగి ఉన్నావంటే ఆయన ఏది చేసినా నా కోసమేని చెప్పి సంతోషంతో ఒప్పుకోవటం అనమాట కాబట్టి చాలా మనము మన ఇహలోక రీతి ఇహలోక చింతలు ఇహలోక దుఃఖాలను చూస్తూ మనము మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం మనము దేహము ఆయన ఇచ్చినట్టు ఆయన దేవాలయం దీన్ని పాడు చేస్తే ఆయన మనల్ని పాడు చేస్తాడు కాబట్టి ఈ దేహం ఆయన దేవాలయం అయినప్పుడు మనం సంతోషంగా పెట్టాలి కదా మనం సంతోషించాల దుఃఖం తీసివేయాల ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం యూ యూట్యూబ్ లో మనకు వచ్చే ఆ వార్తల్లో మనకు పంపించే క్లిప్పింగ్స్ లో ఏం గమనిస్తున్నామంటే చిన్న చిన్న బిడ్డలను క్యాప్చర్ చేసిండ్రు వాళ్ళని కిడ్నాప్ చేసిండ్రు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఆ టెర్రరిస్టులు గేమ్ మారుతున్నారు ప్రభు చిన్న బిడ్డలను ఆయన నేను దుఃఖపడుతున్నాం అయితే మన దుఃఖం దేనికోసము ఆ దేశ రక్షణ కోసం అయ్య బిడ్డల యొక్క ప్రాణం కోసం ఎందుకంటే దేవుడికి తెలుసు దేవుడికి తెలుసు ఇవన్నీ జరగాలి ఇవన్నీ జరిగిన తర్వాతనే ఆ దేశంలో నిప్పు రాజుకుంటది ఆ దేశంలో నిప్పు రాజుకుంటది ఆ దేశంలో అగ్ని పుట్టాల మండుచున్న పొద ఇప్పుడు అక్కడ మొదలు కావాలా అక్కడ మొదలైతేనే ఆ కార్యములు అక్కడ త్వర జరుగుతాయి అక్కడ జరుగుతున్నాయి అంటే అర్థము అన్య దేశాలకు ఈ అగ్ని రాజ పెట్టిన ఈ మండి చిన్న పోదారిపోతుంది ఎందుకంటే ఇక్కడ అయిపోయింది అనమాట ఆ టైం రక్షణ కాలము కృపకాలము ఇక్కడ అన్యులకు అయిపోతే అప్పుడే యూదులకు ఇస్రాయిల్లకు మొదలవుతుంది మనం ప్రార్థిస్తున్నాం ప్రభా త్వరగా ప్రభా ఏసియా త్వరగా ప్రార్థిస్తున్నాం మా త్వరగా అన్నప్పుడు అన్యుల గుంపు సిద్ధపడిందా అన్యులు ఇంకా వాక్యం వినలేని వారు ఇంకా ఎంతో ఉన్నారు అవాక్యంని ఇంకా చేరని ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాము ఏసు ప్రభు యొక్క బండ మీద కట్టుకున్నాం మన పునాదిని కాబట్టి మన ప్రార్థనలు బండ మీద స్థిరమైన ప్రార్థనలుగా ఉండాలి ఇసుక లోకం అనే మీద మనం కట్టుకోలేదు మన విశ్వాసం అనేది బండ మీద ఉంది కాబట్టి క్రీస్తు అనే బండ కాబట్టి ఆ ప్రార్థనలు మనం ఇంకా విపరీతంగా చేయాల్సిన అవసరం వచ్చేసింది టైం ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు ఇంకా విపరీతంగా నీకు దొరికిన సమయంలో అన్నిళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇంకా అనేక ఆత్మలు ఉన్నాయి ఇంకా అనేక మంది ఈ లోకరీతిగా ఇంకా ఈ లోకరీతిగా ఇసుక ఇండ్ల కట్టుకొని ఉన్నారు ఇసుకనే ఇండ్లని మీద ఉన్నారనమాట ఈ లోకరీతిగానే ఉన్నారు ఆత్మీయ రీతిగా క్రీస్తున బండ రాలేకపోతున్నారు వాళ్ళందరూ కూడా రావాలి అప్పుడు వస్తేనే కానీ ఈ కాలం త్వర పడుతుంది ఎందుకంటే మనము ఆ కాలం కొరకు వెయిట్ చేయలేము ఎందుకంటే అది దేవుని టైం ఎప్పుడు ఈ ద్వారం మూస్తాడో అప్పుడే ఇస్రాయేలీలకు ద్వారం తెరుస్తాడు కాబట్టి గమనించి ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తులై ఉండుడి ఎందుకంటే సాతాను అది విపరీతమైన కోపంతో ప్రవేశించింది విపరీతమైన కోపంతో దాని కుయుక్తులన్నిటినీ మన మీద చూసిస్తుంది ఎందుకంటే ప్రార్థించే వారినే అది అటాక్ చేస్తుంది కాబే సేవకులను ఎక్కువగా అటాక్ చేస్తే విశ్వాసంలో పడగొట్టేటట్టుగా దాని కుయుక్తులు దన్ పన్నాగాలు దన్ ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఈ పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి స్థిరంగా ఉండి మనం ఏం చేయాలంటే మనం విన్నట్టివు సమస్తమైన సృష్టికి ప్రకటింపబడినట్టి అయినటువంటి ఆ సువార్తను ఆ సువార్త కలిగే నిరీక్షణ నుండి మనము తొలగిపోకుండా విశ్వాసముందు నిలిచి ఉండుడి అంటాడు కొలసి పత్రికకు మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పత్రిక పునాది మీద కట్టబడి ఉంది క్రీస్తు అనే పునాది మీద కట్టబడి స్థిరముగా ఉండి స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు సమృ సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తని ఈ సువార్త కలుగు నిరీక్ష నుండి తొలగిపోకండి ఎందుకంటే రాకడ సమయం రాకడ సమయం అంటున్నాం కానీ అది వచ్చేస్తోంది అన్న సంగతి చెప్తుంటే జనాలు నవ్వుతున్నారనమాట అప్పుడు ఎందుకు వస్తాడు ఓ ఇంకా చాలా టైం ఉంది ఇంకా టైం ఉంది అంటున్నాడు అది మన టైం కాదు కదా దేవుడి లెక్కలు వేరే ఉంటాయి కాబట్టి ఈ నిరీక్ష తొలగిపోక విశ్వాస నిలిచి ఉండాలి ఇవన్నీ చేయాలి అంటే అది సైతాన్ని అంత ఈజీగా ఒప్పుకుంటుందా మొదటి కొరంతి ఆ పదవ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం ఈ లోకంలో మనకు ఎదురయ్యే శ్రమల పడిపోకుండా స్థిరంగా ఉండాలంటే క్రీస్తు అనబడే బండ మీద వాక్యం అనే పునాది వేసుకొని జీవితము అనే మన ఆత్మీయ గృహమును కట్టుకోవాలి అంటాడు మొదటి కొరంతి పదవ అధ్యాయం నాలుగో వచనంలో ఈ లోకం ఇసుక మీద మన జీవితాలను కట్టుబడడం కాదు క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను కట్టుకోవాలి ఎందుకంటే మనం స్థిరంగా లేకపోతే మనం ఎవరి కోసం ప్రార్థన చేయగలం మనం బలంగా లేకపోతే ఏ సైతం పోరాడగలం కాబట్టి ముందు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మనం సిద్ధపరాడాలంటే ఆ యొక్క ఎఫ్ఎస్సి పత్రికలో అన్ని రకాల సర్వాంగ కవచము అన్ని రకాల సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి ఎందుకంటే దేవుడు గర్దిస్తున్నాడు ప్రపంచాన్ని దేవుడు గద్దిస్తున్నాడు నేను వైపట్ చేసేస్తానని చెప్తున్నాడు ఊడ్చి వేసేస్తానని గద్దిస్తున్నాడు సామెలు సామె తలో మూడవ అధ్యాయము పన్నెండవ అచనలో ఒక మాట తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించే రీతిగా యహోవ తాను ప్రేమించు వారిని తాను ప్రేమించు వారిని గద్దించి తెలుసు యహోవ ఎందుకు ఎవరిని ప్రేమిస్తున్నాడని తనకి ఇష్టమైన వారిని గద్దిస్తాడు తన ఎంత మందిని ఎక్కువగా ప్రేమిస్తుండో అనిసాలు వాళ్ళు గద్దిస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళు మారాలని వాళ్ళు తన వైపుకు రావాలని ఎందుకంటే వాళ్ళు తన స్వనీతిని నమ్ముకొని దేవుడికి దూరంగా ఒక జనాంగం మరి మన సంగతి ఏంటి మన స్వనీతిని నమ్ముకొని దేవునికి మనం దగ్గరలా ఉన్నామా దూరంగా ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే పాపములో నాశనం అవుతుంటే దేవుడు బాధపడతాడు తన ప్రవక్తల ద్వారా మన హెచ్చరిస్తుంటాడు ఆ ప్రవక్తల హెచ్చరికలు మనం తీసుకోవాలి మనకు అప్పుడప్పుడు ప్రవచనాలు వస్తుంటాయి ఈ ప్రవచనాలు మనము తీసుకోవాలి లిట్రల్ తీసుకోవాలి మనస్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే అవి హెచ్చరికలు దేవుడు పంపించే హెచ్చరికలు చాలా త్వరగా రాబోతున్నాడు ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే ఇంకేం జరుగుతుందంట నాశనం ఎన్నిసార్లు గద్దించిన వినక అందుకే ఆయన గద్దింపునకు లోబడు లోబడే స్వభావము మనకు రావాలి ప్రవక్తలు గద్దిస్తున్నారు ఆయన తన ప్రవక్తలకు చెప్పకుండా ఏది చేయడు తన ప్రవక్తలకు చెప్పకుండా ఏది చేయడు అన్ని మనం చూస్తున్నాం మన సొంత మాటలు కావి ప్రవక్తలు హెచ్చరిస్తున్నప్పుడు వాటిని మనం స్వీకరించటం ఎన్ని మార్లు గద్దించిన వినకపోతే నాశనం కలుగుతుందంటాడు మనం ఇది ఎగ్జాంపుల్ గా నేనేవే చూస్తాం కదా యోనా నేనేవే పట్టణంకు గద్దింపు మాటలు చెప్పిండు ఆయన గద్దింపు మాటలు మీరు పశ్చాత్తాపడండి లోబడండి దేవుని వైపుకు మలుచుకోండి మారు మనసు పొందండి లేకుంటే ఈ పట్టణంను దేవుడు నాశనం చేయబోతున్నాడు ప్రవక్త మాటలని స్వీకరించిన పట్టణము ఏం జరిగిందంటే వాళ్ళు గోనె పట్లు కట్టుకొని ఉపవాసంలో ప్రకటించి దేవుని వైపు వాళ్ళ ఆత్మలని వాళ్ళ ప్రాణంలోని మారు మనసు పొంది ఆ నాశనం నుంచి వాళ్ళు తప్పించుకోగలిగారు కానీ మనం ఇంకొక గుంపం చూస్తాం కదా సోధమ గుమర పట్టణం ఎన్ని ఎన్నో ప్రవక్తలు ఎంతో మంది ఆ వాళ్ళకి వా వచనాలు పంపిస్తున్నారు దేవుడు సింబల్స్ సిగ్నల్స్ పంపిస్తున్నాడు అక్కడ పట్టణం మహాఘోరంగా ఉంది భయంకరమైన పాపము అక్కడ ఏలుతోంది కాబట్టి ఆ పట్టణానికి నాశనం తప్పదు నాశనం తప్పదు అంటున్నా కూడా నిర్లక్ష్య పెట్టిండ్రు వారు సోదమ గుమార ప్రజలు వావి తప్పి నీతి నియమాలు తప్పి దేవుని మాటకు నిర్లక్ష్యం దివుని మాటను నిర్లక్ష్య పెట్టిండు నేనవే పట్నం అయితే లోబడింది సుధమగుమర లోబడనొల్లకపోయింది కాబట్టి అగ్ని గంధంగం చేత దేవుడు నాశనం చేసిన వారిని వైప్ అవుట్ అంటాడు కదా ఏ విధంగా నాశనం చేసిందంటే అక్కడ ఇప్పటికే ఒక గడ్డి కూడా మొలవదు అలాంటి ప్రాంతం అయిపోయింది అది అట్లా ఎన్నో ప్రాంతాలు ప్రపంచంలో ఎన్నో రీతులుగా దేవుడు తన ఉగ్రతని చూపిస్తూనే ఉన్నాడు అందులో కొంతమంది అమాయకులు ఉండొచ్చు రక్షింపబడిన వారు తప్పించుకుంటారు ఖచ్చితంగా రక్షింపబడిన వారైతే తప్పించుకుంటారు కానీ రక్షణ లేని వారి ఆత్మలు అట్లా వెళ్ళిపోతున్నాయన్నమాట కాబట్టి సామెతులు పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదవ వచనంలో ఏమంటాడు గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదు సింపుల్ అనమాట దేవుడు గద్దింపునకు ద్వేషిస్తే మనం మామూలుగానే ఒక్కొక్కసారి ఇంట్లో గమనిస్తూ కదా పిల్లల విషయంలో ఒక రెండు సార్లు తిట్టగానే మూడోసారికి వాడు ఎదురు తిరుగుతాడు ఎందుకు ఊరికి న్యాయం పడిపడతాం మమ్మీ అంటారు ఎందుకు ఊరికి నన్నే ప్రశ్నిస్తావు ఎందుకు నన్నే అనుమానిస్తావు ఒక్క రెండు సార్లకే పిల్లలు మనకు లోబడరు ఇక దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి మనం ఎన్నిసార్లు ఆయనకు ఎదురు తిరుగుతున్నా ఆయన ఓపికతో ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తన ప్రాణమునే మన కోసం పెట్టిన దేవుడు ఆ ప్రాణంకి ఆ రక్తంకి ఆయన విలువ ఇచ్చాడు కాబే ఆ విలువైన రక్తం మనకోసం కోసం కాబట్టి మన కోసము ఆయన ఎదురు చూస్తున్నాడు మనల్ని ఆయన ఎదుర్కోవాలని చూస్తున్నాడు ఆయన మనము మార్పు నొంది ఆ మహిమ శరీరం పొందు రోజు వరకు మన ఆయన చేతులు చాపుతూ తిరగబడిన వారు ఎదురు ఎదురు జవాబులు నిచ్చేవారు ఆయన మందు సణుగుతూ గొనుగుతూ ఉన్నవారు ఏమంటుడు గద్దింపు ద్వేషిస్తే కాచితంగా మరణం నందుదురు ఎలాంటి హెచ్చరికలు లేకుండా నాశనం అప్పుడు హఠాత్తుగా వచ్చింది ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నాశనం వస్తుంది ఇంతవరకు హెచ్చరిస్తూ వచ్చినప్పుడు మనుషులు పెడచేమని పెట్టిండు తీసుకోవటం లేదు రాబోతున్నాడు దేవుడు త్వరగా రాబోతున్నాడు రెండవ రాకడ సమీపించింది అన్ని ప్రవచనలు నెరవేరుతున్నాయని ఘోషిస్తున్నారు ప్రపంచం అంతా అన్ని సైన్స్ రాకడకు అన్ని సైన్స్ నెరవేరుతున్నాయి ఆల్మోస్ట్ బైబిల్లో పాత నిబంధనలు చెప్పినటువంటి ప్రవచనాలన్నీ నెరవేరినాయి ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా నెరవేరుతూ ఉన్నాయి ఇంకా ఏం మిగిలింది అంటే ఆయన రాకడం మాత్రమే మిగిలింది ఇస్రాయేళ్ళుల కోసం ద్వారం తెరవబడుతోంది ఆ టైం వచ్చేసింది కాబట్టి హెచ్చరికలను తీసుకొని మనం సిద్ధపడకపోతే హఠాత్తుగా నాశనము మన మీదికి వచ్చును ఎందుకంటే ఆ యొక్క పదిహేనవ అధ్యాయం సామెతల పదవచనం ఏం చెప్తుంది గద్దింపును ద్వేషించువారు మరణం ఎలాంటి హెచ్చరికలు లేకుండా నాశనము వాళ్ళకు సడన్ గా వచ్చేస్తుంది అనమాట ఇంకా హెచ్చరికలు ఉండవు కాబట్టి మనం ఏం గమనించాలి అంటే మొరపెట్టుకుంటున్నాం ఇప్పుడు మనము అన్యుల కోసం మొరపెట్టుకుంటున్నాం అదేవిధంగా మనము ఇస్రాయేలీల కోసం కూడా మొరపెడుతున్నాం ఎందుకంటే రక్షింపక నేర రక్షింప నేరకు ఉండునట్లు యహవాహస్తము కురచ కాలేదు కదా వినబడకున్నట్టు అనే చెవులు మందగిరలేదు కదా ప్రార్థిస్తున్నాం మొరపెట్టుకుంటున్నాం రక్షింపబడాలని రక్షింపబడక ఉండున్నట్లు నేరకు ఉండున్నట్లు అయినా హస్తము గురించి కాలేదు రక్షించు ప్రభావ మన్మాలని రక్షించు ఆ దేశం కొరకు కూడా ప్రార్థించమన్నాడు కాబట్టి మనం వారి కొరకు కూడా ప్రార్థిస్తాం అయితే మరి ఎక్కువగా మన స్వజాతిని ఎందుకంటే అంతరంగం మంది యూతులుగా మన కోసం కూడా మనము మన మన ఇరుగు పొరుగు వారు మన బంధువుల కోసం కూడా మనం ప్రార్థించాల్సి ఉంటుంది ఎందుకంటే కార్యం చేయవాడెవడు ఎహోవాయే కార్యం చేయవాడు ఎహోవాయే ఆయన కార్యంలో ఆశ్చర్య కార్యములు ఎందుకంటే ఏషియా గ్రంథం ఏషియా గ్రంథంలో ఒక మూల వాక్యం ఉంది యాభై అధ్యాయము యాభై అధ్యాయము రెండవ వచనం యాభై తొమ్మిది రెండో వచనంలో మనం ఏం గమనిస్తాము ఏం గమనిస్తున్నాం అక్కడ హస్తము రక్షింపలేనంత కురచ కాలేదు అని చెవులు వినలేనంత మందం కాలేదు అంటాడు మీ అపరాధంలో మీకు మీ దేవునికి అడ్డు వచ్చాయి ఇప్పుడు ఏ దేశం సంగతి చూసిన ఇజ్రాయేలులే కాదు అన్నిలే కాదు ప్రతి ఒక్కరు భూమి మీద మన పాపంలో అపరాధంలో దేవునికి అడ్డంగా ఆయన ముఖం మీకు కనబడకుండా అంది చేతనే ఆయన వినడం లేదు మా ప్రార్థనలు వినటం లేదు దేవుడు మాకు మాకు సహాయం చేయటం లేదు ఎందుకు మాకు ఈ రోదన ఈ రోగము లేకుంటే ఈ సమస్య దేవుడు ఏమంటున్నాడు మీ పాపంలో అపరాధంలే కదా అడ్డపడుతున్నాయి ఆయన ముఖం మీకు కనబడకుండా చేసిన అందుచేతనే ఆయన వినడం లేదు మీ చేతులు రక్తం చేత మీవ్రేళ్ళు అపరాధముల చేత అపవిత్రమైన పెదవులు ఏమబాలు ఆడుతున్నాయి నాలుకలు కుటిలమైన మాటలు పలుకుతున్నాయి ఎవడు న్యాయంగా దావా చేయడం లేదు ఎవడు నిజాయితీతో వ్యాజ్యం అందరు వట్టి కబుర్లు వాక్యం ఏంటంటే కొంచెంసార్లు భయం వేస్తుంది వట్టి కబుర్లు మాత్రం చెప్తున్నారంట వట్టి కబుర్లు పలుకుతున్నారు న్యాయంగా ఎవరు ఉండటం లేదు కబుర్ల మీద ఆధారపడి మోసంగా మాట్లాడుతున్నారు చేడును గర్భం ధరించే అపరాధాలని పాపంని కంటున్నారు పాపంని కంటున్నారు అదే అధ్యాయము మనము అదే అధ్యాయం మనము ఇరవై వచనం చూద్దాం ఒకసారి యషయ యాభై తొమ్మిది ఇరవై వచనంలో మన బేస్ అనమాట మూల వాక్యం ఏంటి ఇతర జనాల సంఖ్య పూర్తి అయిన తర్వాతనే ఇస్రాయేల్ వారంతా రక్షణ పొందుతారు విమోచకుడు సుయోనుకు వస్తాడు యాకోబు సంతతి వారిలో తమ అక్రమ కార్యాల నుంచి నా వైపు తిరిగే వస్తాడు అని యహువ అంటున్నాడు విమోచకుడు అంటే ఏసయ యేసు ప్రభు యొక్క శుభ వార్త ఇస్రాయేల్ ఈ గ్రంథంలో ఏషియా గ్రంథంలోని మూలవాక్యం ఇదే ఇస్రాయేలీలకు టైం వచ్చింది ఇప్పుడు వారి సమయం రాబోతోంది ఏంటంటే మూల మూలవాక్య ఇతర జనాల సంఖ్య పూర్తి అయిన తర్వాత ఇస్రాయేల్ వారంతా రక్షణ పొందుతారు కాబట్టి ఇది క్రీస్తు రెండవ రాకడ సమయంలో జరుగుతుందని అర్థం చేసుకోవాలి అని రెండవ రాకడకు ఇస్రాయేల్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయన్న సంగతి మనకు హెచ్చరికలు మనకు ఇప్పుడు హెచ్చరికలు ఏంట హెచ్చరికలు అంటే దేవుడు చేయబోతున్నటువంటి ఆ యొక్క ఆశ్చర్య కార్యములను గురించి మనం గమనిస్తున్నప్పుడు అన్యుల కాలము ముగియబడుతోంది అన్యుల కాలము ముగియబడుతోంది ఎందుకంట ఈ దేవుని రాజ్యము మనం చూసినాం కదా అది కోత వరకు సిద్ధపడుతున్నటువంటి రాజ్యం అది కోత కాలం కొరకు సిద్ధపడుతున్నది ఈ మనుషుల మనసులో హృదయాల్లో చల్లబడిన సజీవమైన శక్తివంతమైన విత్తనము దేవుని వాక్కు. ఇది చల్లబడిందా మొలకెత్తిందా ఫాలించిందా ఎదుగుతుందా ఫాలించిందా ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు ఆ లెక్కలు ఆయన సిద్ధపరుచుకుంటున్నాడు ఒకవేళ మనం ఇవి చూడలేకపోతే మనము మోసపోయినట్టే మోసపోకుడి ఎందుకంటే దేవుడు వెక్కరించబడడు కాబట్టే ఆ సాతాను కుయుక్తులను మనము ఎద్దిరించాలి ఎశస్వి గ్రంథంలోకి వద్దాం ఇప్పుడు మనం కాలం సమీపించింది యుద్ధ సమయం ఆసన్నమైంది మనం ఆల్రెడీ ఈ లోక సంబంధులతో ఆకాశ మండలం శక్తులతో మన యుద్ధం మొదలైంది కాబట్టి విశ్వాసులంగా మనము చేసే ఈ యుద్ధంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోక తప్పదు ధరించుకుంటేనే మనము విజయం సాధించగలం మనము మన కుటుంబీకులని మనము కాపాడుకున్నట్టే మన ఇరుగు పొరుగు వాని మన తోటి వాని అన్యుల గుంపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనము సిద్ధపరచగలము ఎందుకంటే ఇస్రాయిల్లకు టైం వస్తుంది అంటే అన్యులకు టైం అయిపోతున్నట్టు ఇతరులకు టైం అయిపోతున్నట్టు అంత లాస్ట్ సెకండ్ గడియారంలో లాస్ట్ సెకండ్ దగ్గర ఉన్నాం కాబట్టి అది ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు ఎందుకంటే దేవుడిచ్చే ఈ వాక్యంని బట్టి మనము ఏం గమనిస్తున్నాం అక్కడ ఇప్పుడు ఆరవ అధ్యాయంలోనికి చూద్దాం ఆ సర్వాంగ కవచం ఏంటి ఎందుకంటే మనం పోరాడినది శరీరతో కాదు పండవచనం ఎస్ఎస్సీలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పండవచనం మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదుల తోను మండల మందు ఉన్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం అందుచేత మీరు ఆప వారిని ఎదిరించుటకు వారంటే అదంతా కలిపి సైతాను గ్రూపే అనమాట సైతాను గ్రూపే కాబట్టి ఈ సర్వాంగ కవచం ధరించుకొని ఈ సర్వాంగ కవచం ధరించుకొని వారిని ఎదిరించుటకును సమస్త నెరవేర్చిన వారే నిల్వబడుటకు శక్తి మంత్రులు అవునట్టు దేవుడిచ్చే యొక్క సర్వాంగ కవచం మనం ధరించుకోవాలంటున్నాడు ఏంట ఆ సర్వాంగ కవచము ఇది మనం చాలా సార్లు విన్నాం కూడా నడుముకు సత్యము అను దట్టి సత్యము అని దట్టిని నీతి అను మయమరపును పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనస్సు సిద్ధ మనస్సును తోడుకొని తొడుగుకొని నిలవబడాలి ఇవన్నీ కాక విశ్వాసము అను డాలు పట్టుకొని దాంతో మీరు దుష్టుని అగ్ని బాణంలో వంటిని బాణములన్నింటినీ ఆర్థిక శక్తి మంత్రలు అవుతుంది మరియు రక్షణ అను శిరస్థానంను దేవుని వాక్యము అను ఆత్మకడ్గమును ధరించుకొనుడు చూద్దామా దీని వివరణ అసలు దేవుడు ఈ సర్వాంగ కవచంలో కొన్ని ఐటమ్స్ మనం చూపిస్తున్నాడు అక్కడ సర్వాంగ కవచం అంటే అదొక గొప్ప ఆ ఆమరమట యుద్ధంకు సోల్జర్ వేసుకునే ఒక ఆమర్ ఏంటది అంటే పై వస్త్రంగా మనము ఇనుభవి ఖడ్గేలు ఖడ్గాలు అవని ధరించడం కాదు ఇది అంతరంగం మందు మనం వేసుకునే సోల్జర్స్ డ్రెస్ అంటాం విశ్వాసులతో చేసే పోరాటంలో సైతానికి అనేక మంది సహాయకులు ఉన్నారని మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆకాశం మండలం అందున సమూహాలు ఇంకా ఎక్కడెక్కడో అధికారులు ఈ లోకనాథులు ఇవాళందరూ ఆ యొక్క గుంపే కాబట్టి ఇలాంటి అదృశ్య లోకంలో మనం పోరాడాలి మనము పోరాడాలి అంటే మనకి ఏం కావాలి ఇలాంటి శక్తులను వారి మోసకరమైన కుతంత్రాలను మనల్ని నాశనం చేయాలన్న వారి పట్టుదలను దేవుని కవచం లేకుండా ఎదిరించగలమా ఆయన కవచం ని ధరించుకోమంటుండు ఆ కవచము అంటే ధరించుకోవడం అంటే దానిని మనము అందుబాటులోకి ఉండ ఉంచుకోవటం అనమాట క్రీస్తులో ఆ కవచము మనము చూస్తున్నాం రోమా పత్రిక పదమూడు అధ్యాయం పద్నాలుగు అధ్యయంలో క్రీస్తే ఆ కవచం మన బాడీ ప్రొటెక్షన్ ఏంటంటే క్రీస్తే ఆ క్రీస్తులు మనం ధరించుకోవటం అంటే ఆయన పోలికలోనికి పూర్తిగా మారిపోయి మనం క్రీస్తులాగా మారిపోవటం అదే కవచం అంటే కవచం ధరించుకోవడం క్రీస్తుని బయట సత్యాని సత్యాన్ని అంటే ఆయన ఉన్నాడన్న సత్యాన్ని అర్థం చేసుకోవటం దాని ప్రకారం చేయటమే సత్యం అంటేనే ఏసు ప్రభువు కదా సత్యం అంటేనే ఏసు ప్రభు ధరించుకోవటము సత్యాన్ని మనం ప్రకటించటం జాగ్రత్తగా దానికోసం ఆలోచించాలన్నమాట ఎందుకంటే మన పరిస్థితులకు తగినట్టుగా దేవుని వాక్కును ఉపయోగించాలి సత్యం ఆయన మాటలే వేసే సత్యం వేసే మార్గం వేసే జీవం కాబట్టి ఆ మనము ప్రయోగించాలి ఏసుని ధరించుకోవాలి ఏసునే మన ఆయన మాటనే మనం ప్రయోగించాలి ముందు ఆ మాట ప్రయోగించాలంటే ఫస్ట్ అది మన మనసులో హృదయాల మన ఆత్మలో ఆ తర్వాతనే అది బయట ప్రపంచానికి ముందు మనల్ని మనం సిద్ధపరచుకోకుండా మనల్ని ట్రైన్ చేసుకోకుండా మనం పోరాటం చేయలేము ఫైతాన్ని బంధిస్తున్నాడు అది అవర్టీనే బంధిస్తురా అంతా ఈజీగా బంధించబడుతుంది ముందు మనము ఏసును ధరించాలి క్రీస్తుని ధరించుకోవాలా ఆయనని వాక్నే మనం పట్టుకోవాల ఆయన తగినట్టుగానే ధరించుకోవటము మన హృదయాల్లో ఆత్మలో హృ మనసులో కూడా దాన్ని ప్రవర్తనలో కూడా చూపించాలి మన ప్రవర్తనలో చూపించాలి అప్పుడే ఈ యుగ సంబంధమైన ఆ యొక్క సైతాన్ మనము గట్టిగా పోరాటం చేయగలము ఎందుకంటే మనము కొన్నిసార్లు ఆ పోరాటంలో వెనుది వస్తుంది మనం పర్ఫెక్ట్ గా లేకపోతే వెను వస్తుంది వెన్ను చూపడం అంటాం బ్యాక్ చూపించడం అంటే పోరాడుతూ ఉంటే సొమరు లాగా కూర్చోకూడదు కదా పారిపోకూడదు కదా మనం ఎదురు పడ్డామంటే ముందుకే కానీ వెన్ను తిరగకూడదు వెన్ను తిరగకూడదు కానీ చాలా మనకి ఈ లోకదికి ఐహిక విచారాలు వెనక్కి లాదేస్తుంటాయి అహిక విచారాలు ఎందుకు వచ్చిన సేవ ఎందుకు వచ్చిన గోల ఇది నా ఇంట్లో నేను శుభ్రంగా తిని పడుకుంటే సరిపోతుంది కదా ఏం కాకపోతే ఇంకొకరు ఉన్నారు కదా కుంటి సాకులు చెప్పే సోమరులు కుంటి సాకులు చెప్పే సోమరు అందుకే నీకు వయసులో ఉన్నప్పుడే ఎవరిన కాల మంది ఆయన కాడిని నువ్వు మోయం అంటున్నాడు వేపినాక మోకాలు నొప్పులు కాళ్ళు చేతుల నొప్పులు అని చెప్పి ఈ రోగాలు ఆ అని చెప్పి మనం ఏవి చెప్పినా కూడా ఇంకా వాటికి విలువ లేదు ఎందుకంటే ఎవరిన కాలం మంది చేసినావా ఆయనకు యవనులు యూత్ అంటాడు ఆయన ఆయన ఏసులో యూత్ మనం చూస్తే మోసేని నలభై ఏళ్ల సంవత్సరంలో ఆయన సేవ మొదలెట్టింది నలభై ఏళ్ల వయసు ఆయన అప్పుడు ముసలడు అన్నాడా ఆయన అంటే ఆ రోజులలో వాళ్ళ వాళ్ళ ఆ టైంలో వాళ్ళ ఆయుష్ చాలా ఎక్కువ కాబట్టి అది అప్పటికీ ఆయనకి యూతే ఇప్పుడు యూత్ అంటే ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ మేము ముసలం కాబట్టి వయసు ఉండంగానే ఆరోగ్యం ఉండంగానే శక్తి బలం ఉండంగానే ఆయన కాడిని మోయాలంటే ఏసుని ముందు ధరించుకోవాల వెన్ను చూపకుండా కాకుండా ఇతరుల మనము సోమార్ట్లుగా కూర్చోకుండా పోరాటం అంతా క్రీస్తుగా అప్పగించి మనమేమి చేయకూడదని కాదు క్రీస్తు మనలో ఉన్నాడు మన పక్షంగా ఉన్నాడు అయితే మనం కూడా ఏతో పాటు పోరాడాలి ఈ ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో ఊరికే నిల్చుని చూస్తుంటే విజయము రాదు ఊరికే నిల్చుంటే విజయము రాదు మనం కూడా గమనిస్తున్నాం కదా ఎరుసులో జూజు సోల్జర్స్ అందరూ బయలుదేరండి అందరూ బయలుదే విపరీతంగా ఒక రకమైన ఉత్తేజం అనమాట వాళ్ళలో ఎందుకంటే సాతాను ఓడించాల ఆ టెరరిస్ట్ని ఓడించాల బందీల నుంచి బంధకాముల నుంచి వాళ్ళ వారిని ఒక రకమైన రివెంజ్ మైండ్ తో బయలుదేరిండి వారు రివెంజ్ ఫుల్ మైండ్ తో మనం రివెంజ్ తీసుకుంటున్నామా కాదు మనం జస్ట్ పోరాడుతున్నాం సో మరిగా కాకుండా విపరీతమైన ఆ స్పిరిట్ ఎంకరేజింగ్ స్పిరిట్ అంటాం ఆ ఎంకరేజింగ్ స్పిరిట్ తోటి మనము రావాలి అందుకే పౌలి ఆరు కవచ భాగాలు ఎగ్జాంపుల్స్ గా మనకి పనిచే ఆరు రకమైన కవచములు అందుకనే వీపుకు మాత్రం ఎలాంటి కవచము కనిపించదు మీకు ఈ ఈ చాప్టర్ లో ఎఫ్ఎస్సి ఆరవ పత్రికలో ఆరవ అధ్యాయంలో వీపుకు మాత్రమే ఏ కవచము లేదు శరీరం మొత్తం కవచాలు ఉన్నాయి ఒక వీపుకు లేదు అంటే అర్థం ఏంటి సోల్జర్ వెళ్తున్నాడంటే అది వెనుక చూపించకూడదు అన్నమాట అంటే వెనుతిరిగి రాకూడదు ముందుకే సాగాలి దేవుడిచ్చిన అవయ కవచాలన్నీ కూడా ముందుకెళ్ళటానికి కానీ వెన్ను తిరగటానికి కాదు అని ఈ కధ్యాయం మనకు మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఎందుకంటే భూమిని తుడిచివేసే టైం వచ్చేసింది కాబట్టి మన యుద్ధము త్వర త్వరగా జరిగించే అవసరమైంది ఇప్పుడు కాబట్టి ఎలాంటి కవచం ఇందులో మనకు కవి కాబట్టి శత్రువుకి మనము వెన్ను చూపి పారిపోయే పిడికి పొందల వల్లే ఉండకూడదు ఎందుకంటే దానికి ఎలాంటి భద్రత లేదు దీపుకు భద్రత లేదు కానీ ముందుకు వెళ్ళటానికి దేవుడు అన్ని రకాలుగా మనల్ని సిద్ధపరిచిండు సత్యంను దట్టిగా దట్టి అంటే అది ఒక రకమైన బెల్ట్ అనమాట సత్యం అంటే మన నడుముకు కట్టుకోమంటుంది సత్యం వేసే సత్యం నడుముకు బెల్ట్గా కట్టుకోవటం దట్టి అంటే నడుముకు కట్టుకునే ఒక వేడల బెల్ట్ అనమాట గట్టి బట్ట పట్టి అంటాం ఆ పట్టీని కట్టుకొని విశ్వాస జీవితంలో పోరాటంలోనూ సత్యమే అన్నిటికీ ఆధారం నువ్వు ఏసు ప్రభు నువ్వు కొంచెం సత్యం కాక మరి ఇంకేది చెప్పినా నువ్వు ఈ పోరాటంలో నిలబడలేవు ఆ సత్యం గురించే నువ్వు మాట్లాడాలా ఎందుకంటే ఈ పోరాటంలో గెలిచేది ఎవరు అంటే నువ్వు కాదు నేను కాదు ఏసు ప్రభు గెలవబోతున్నాడు ఎందుకంటే దాని ఆల్రెడీ సాకానని చిరగతోకి గెలిచిండి ఆయన కాబట్టి ఈలోక రీతిగా ఈలోక రీతిగా మన ద్వారా కూడా ఆయన కార్యములు చేయబోతున్నాడు కాబే విశ్వాసి జీవితంలో పోరాటంతో సత్యమే అన్నిటికీ ఆధారం కాబట్టి ఇక్కడ విశ్వాసి సత్య సంధ సంబంధమైనటువంటి యథార్థత గురించే ఆ పత్రికల పావులు మాట్లాడుతున్నాడు యథార్థంగా నీకు వాక్యం ద్వారా ఆయనని ఆయనని మహిమపరచాల కాబట్టి ఆ పోరాటంలో మనం ఏమంటున్నామంటే సత్యం పలుకుతూ యథార్థంగా ప్రవర్తిస్తూ యథార్థంగా ప్రవర్తిస్తూ ఉండవలసింది సత్యం బెల్ట్ పెట్టుకోవడం అంటే మన మనసులని బైబిల్ సత్యాలతో నింపుకొని సైతాన్ని దాడి చేసినప్పుడు దాన్ని ఉపయోగించుకోనికి సిద్ధపడాలి అలాగే న్యాయాన్ని కవచంగా నీ ఛాతికి న్యాయంని కవచంగా విశ్వాసి నిత్య న్యాయాలతో జీవించేందుకే చేసే ప్రయత్నంలో గురించి పౌలిక చెప్తున్నాడు మనమందరము కూడా క్రీస్తుకు గుర్తు ఈ కవచం ఏంటి సత్యం న్యాయం కవచం క్రీస్తుకు గుర్తు ఆయన విశ్వాసుల పాలిట ఏమై ఉన్నాడో దానికి గుర్తు ఆయనే మన నీతి న్యాయాలు మొదటి కొరంతి పత్రికలు చెప్తాడు ఈ మాట ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో నీతి న్యాయములే ఆయన ఆయనే మన నీతి న్యాయం కాబట్టి ఏసు ప్రభుని మనం ఆయనలో ఆ నీటి న్యాయంతో సైతాన్ని ఎదిరించికి అలా కాకపోతే నిల్వలేదు దేవుడి విశ్వాసులని క్రీస్తుల న్యాయవంతులుగా ఎంచుతున్నాడు అప్పటి నుంచే నిజంగా న్యాయవంతులు చేయడానికి కొనుకుంటున్నాడు కాబట్టి సైతాన్ని ఎదిరించాలి ఎదిరించి నిలబడాలి అంటే ఈ రెండు రకాల నీతి న్యాయములు మనకు అవసరం మన నమ్మకం మూలంగానే దేవుడు మనకిచ్చే ఈ నీతి న్యాయములని తన ఆత్మ ద్వారానే దేవుడు మనలో క్రమంగా పెంపొందిస్తున్నాడు నీతి న్యాయములు నీ సన్నిధాన వర్తులు అంటాడు న్యాయం అయ్యామని న్యాయంగా జీవించేందుకు దేవుడు మనల్ని పీల్చిండు అదేవిధంగా క్రీస్తు శుభవార్త క్రీస్తు శుభవార్త మాత్రమే మనకు అలాంటి సంసిద్ధతను ఇవ్వగలదని అతనికి తెలుసు సో మన మన ఆధ్యాత్మికమైన పాదాలకు శుభవార్త చెప్పులు మన ఆధ్యాత్మిక పాదములకు పాదములంటే మన నిజమైన కాళ్ళ కాదు ఆధ్యాత్మిక పాదాలకి శుభవార్త అనే చెప్పులను మనం తొడుక్కోవాలి ఈ వేరే మాట చెప్పాలంటే శుభవార్తకు అర్థము చేసుకొని నమ్మి దాన్ని ప్రేమించి దాని మూలంగా మనకు దేవుంతో సమాధానం ఉందని గ్రహించి అప్పుడే దాని సూత్రాలను మన జీవితంలో ప్రవర్తనలో ఆచరించాలి ఇది కూడా క్రీస్తును ధరించుకోవటమే ఇది కూడా క్రీస్తు ఆయననే శుభవార్త ఆయనే మన శాంతి ఇప్పుడు మీరు ఏది గమనిస్తున్నా ఈ సర్వాంగ కవచనంలో ప్రతి ప్రతి వెపన్ లో మనం క్రీస్తునే చూస్తున్నాం ప్రతి ఒక్క వెపన్ లో విశ్వాసమని డాలు అంటాం డాలు అంటే కత్తి మన చేతికి ఒక ఖడ్గం అంటాం మన చేత పాపం చేయించడానికి ప్రయత్నించే ప్రతి పరీక్షని ప్రతి పరీక్షని అగ్ని బాణాలని సైతాను విసురుతూనే ఉంటాడు మన చేత పాపం చేయించడానికి అది భయంకరమైన శోధనలు క్రియేట్ చేస్తూనే ఉంటాడు భయంకరమైన అగ్ని బాణాలంట యుద్ధం చాలించి సుఖం సౌఖ్యం కోరాలి అని సలంపుకు తీసుకొని వస్తారనమాట అంటే అలసిపోతాం అనమాట ఆ ప్రయాణంలో ఆ పోరాటంలో ఈ శోధనలతోటి ఈ లోక విచారాలతోటి ఆ అగ్ని బాణలు అది ఎందుకు వేస్తుంది అంటే మనల్ని పడగొట్టడానికే కాబట్టి అక్కడ ఏం పనికి వస్తుందంట విశ్వాసం ఈ విశ్వాసం అనే మనం పట్టుకున్నామా ఇది మన మనసులో హృదయాల్లో గుచ్చుకొని పోరాడాలన్న మన ఇష్టాన్ని పాడు చేయకుండా ఉండ ఉండాలంటే మనము నమ్మకం ద్వారానే క్రీస్తును ధరించుకోగలము శత్రువులని విజయవంతంగా ఎదిరించగలము ఎందుకంటే ఆ విశ్వాసమైన డాలు ఆ ఖడ్గం ఏంటి వాక్యమే ఆ ఖడ్గం ఏంటి వాక్యమే ఆ వాక్యం పట్టుకుని నువ్వు పోరాడితేనే సాతాని ఓడించగలవు కాబట్టి సిద్ధపరచాలి మనం సిద్ధపడాలి ఇతరులను కూడా సిద్ధపరచాలి ఇదొక పెద్ద యుద్ధమే మనం చేస్తున్నది కాబట్టి పాప విముక్తి అనే శిరస్త్రాణం పాప విముక్తి అనేది శిరస్ హెల్మెట్ శిరస్ అనం అంటే హెల్మెట్ తలకు ధరించే హెల్మెట్ దేవుని ఆధ్యాత్మిక సైనికులంగా మనము మనస్సులను పాప విముక్తి రక్షణ గురించిన తలంపులతోనే నింపుకోవాలి సేవ్డ్ విఆర్ హీల్డ్ విఆర్ చోజన్ చోజన్ అనేది మైండ్ లో ఎంత గట్టిగా నింపుకోవాలి అంటే అనుమానం రాకూడదు మనకి పాప విముక్తి జరిగింది నాకు రక్షణ దొరికింది నాకు అనేది మన నర జీర్ణించుకోవాలి ఎందుకంటే రాబోయే కాలంలో మన విముక్తి రక్షణ పరిపూర్ణమవుతుందన్న సజీవమైన ఆశాభావమే మనలో ఉండాలి ఇది మనకు రోమ పత్రికలు కనిపిస్తుంది రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై నుంచి ఇరవై వచనాలు చూస్తే ఏసు ప్రభు తానే తన ప్రజలకు విముక్తి రక్షణ మనం ఆయన ధరించుకోవాలి ఆయనని ధరించుకోవాలి అంటే ఆ పవిత్రాత్మ అనే ఖడ్గమును వాక్యం అనే ఖడ్గమును డాలును ఖడ్గాని మనము రక్షించుకోవడానికి శత్రువుని గాయపరిచేందుకు కూడా వాడచ్చు ఖడ్గాని శత్రువులను గాయపరచడానికి కూడా మనము వాడుకోవచ్చు అయితే ఈ ఖడ్గాని ఎలా వాడుకోవాలి అంటే ఎలా వాడుకోవాలి అంటే అది దేవుని వాక్కు తెలిపి అర్థమై ఉండాలి ఆ వాక్యం నీకు తెలిసి ఉండాలి దాని అర్థము నీకు తెలిసి ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యమే ఆ యొక్క ఖడ్గం కాబట్టి ఆ ఖడ్గం కాబట్టి నువ్వు దాలేమో నిన్ను డిఫెండ్ చేసుకోవటానికి బాణాలు వేస్తుంటే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో ఖడ్గమైతే నువ్వు పోరాడడానికి అవదలి వ్యక్తిని గాయపరచటానికి కాబట్టి సాధారణమైన జయం సాధించాలంటే ఇంత ఉండాలి ఇంత వారికి దేవునికి వాక్కు తెలిసి అర్థమై ఉండాలి వారికి ఎదురయ్యే విషమ పరీక్షల విషయాల్లో ఆ వాక్యమును వాళ్ళు ఉపయోగించుకోవాలి ఆ వాక్యంని వాళ్ళు ఉపయోగించుకోవాలి కాబట్టి మనము బైబిల్ని నమ్మడం దాన్ని ప్రేమించడం దాన్ని చదవడం దాన్ని మన మనసులో హృదయాల్లో నింపుకొని దాన్ని ఉపయోగిస్తూ ఉండటం దాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాం ఇది మనము కొలిసి ప్రతి ఒక్క మూడవ శయం పదహార వర్షాలకు వస్తాం అండ్ వాక్యం ప్రేమించాలి వాక్యని ధ్యానించాలి వాక్యం నింపుకోవాలి వాక్య జీవించాలి కాబట్టి వాక్యాన్ని మనం ప్రయోగించడం అంటే అది చాలా ఎక్స్పీరియన్స్ తోటి కూడుకున్నది అంటే ఒట్టటిగా సేవకులం అయిపోతే కాదనమాట ఒట్టటిగా సేవకులం అయిపోతే కాదు కొంచెం ప్రిపరేషన్ తోటి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మనం పోరాడేది ఏంటి అంధకార సంబంధం ఈ యుగ దేవత కాబట్టి అది ఎంతో నిష్ణాతుడు ఎక్స్పీరియన్స్డ్ ట్రైన్డ్ అయి వచ్చింది పరలోకంలో దానికి అన్ని మర్మాలు తెలుసు దానికి గొప్ప గొప్ప మర్మాలు తెలుసు పరలోకం నుంచే పడవేయబడింది కాబట్టి దానికి చాలా తెలుసు దానికి తెలిసింది దానికంటే కూడా మనకి ఇంకెక్కువ తెలుసు ఉండాలి అప్పుడే మనము దేవుని వాక్కును ఆత్మ ఖడ్గం అని ఎందుకంటారు దేవుడి వాక్యాన్ని మనము ఆత్మ ఖడ్గం అంటాం బైబిల్లో ఎందుకంటారు ఈ మాట అంటే పవిత్రాత్మ దాన్ని రాయించాడు కాబట్టి పరిశుద్ధాత్మ దాన్ని రాయించాడు దాన్ని అర్థం చేసుకొని వాడగలిగే సామర్థ్యం కూడా ఆయన మీస్తాడు ఎట్లా వాడాలి ప్రభా ఈ వాక్యం ని అంటే ఆయనే చెప్తూ ఉంటాడనమాట మొదటి కోరంతిలో రెండవ అధ్యాయం పదో వచనం చూస్తాం పది నుంచి పద్నాలుగు వచ్చనం సైతాన్ని ఓడించాలంటే మనకు అవసరమైంది ఏంటి మన మనసులో ప్రవేశపెట్టే సలహాలు సందేహాలు ఆ దుష్ దురాత్మ ప్రేరేపణలు వీటికి వ్యతిరేకంగా దేవుని వాక్కును మనం ఉపయోగించాలి మనలోనే సందేహాలు క్రియేట్ చేస్తుంది అది మన ఇంట్లో నుంచే మనకు అది ఎదురు ప్రత్యర్థిని తయారు చేస్తుంటుంది ఎనిమిని తయారు చేస్తుంటారు కాబట్టి మనం ఏం చేయాలంట దాని అది మనలో ప్రవేశపెట్టే ఆ సలహాలని సందేహాలని దాని దుష్ప్రచారాన్ని మనం వ్యతిరేకించాలంటే మనం ఖచ్చితంగా వాక్యాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది ఉపయోగించాల్సి ఉంటుంది అయితే ఇవన్నీ జరిగిన తర్వాత మనం ఈ సర్వాంగ కోసం ధరించుకున్నాక మనం చేయాల్సింది ఇంకొకటి ఏంటి ప్రార్థన పద్దెనిమిదో వచ్చింది చూస్తాం అది మీరందరూ చదవండి పద్దెనిమిదో వచనంలో ఎందుకంటే చాలా సమయం తీసుకున్నాం పద్దెనిమిదవ వచనంలో ఆ ప్రార్థన ప్రార్థనతో విన్నపాలతో అన్ని విషయాలు దేవుని ఆత్మతో ప్రార్థిస్తూ ఉండాలి అది లేకుండా సర్వాగ కోసం ధరించుకున్నా ఆత్మలో ప్రార్థించటం ఆత్మలో మనము గోజాడటం ఘోషించటం ఆత్మలో మనము ఆయన మహిమపరచటం అన్ని కారులు చేసి ప్రార్థన లేకుండా సైతంతో యుద్ధం చేయడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు ఆధ్యాత్మిక స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటాం స్పిరిచువల్ వార్ఫేర్ కాబట్టి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి ప్రార్థనతో కాక ఇంకా దేంతో రాదు ఇది ఎందుకంటే ఇది మన ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో ఇది జరగాలి పరిశుద్ధాత్మలో ప్రార్థన భాషలతో ప్రార్థన ఆయన చెప్పినట్టుగా అన్ని సమయాల్లో తగిన రీతిగా మనము ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలు ఇతరుల కోసం విజ్ఞాపనలు మనము కృతజ్ఞతలు స్థుతులు సమర్పించుకుంటూనే ఉన్నాం బహిరంగంగా కొందరితో మాటలతోటి కొందరికి లోపల అన్ని రకాలుగా మనం ఎన్ని విధాలుగా ప్రార్థించాలో మనం ప్రార్థిస్తున్నాం భాషలతో మాట్లాడుతున్నాం అందులో ఒకరినొకరము సమర్థించుకుంటున్నాం బలపరుచుకుంటున్నాం కాబట్టి మనము ఒక సైన్యంగా తయారవుతున్నాం ఈ సైన్యము పోరాటము ముగిసే కాలం వచ్చింది కాబట్టి దేవుడు ఆ యొక్క భూమిని వైప్ అవుట్ చేసే ముందే మన టైం అయిపోతుంది కాబట్టి మన సమయం కొద్దిగా ఉంది సాతాన్ని ఎంత విజృంభిస్తుండో మనం కూడా అంతే విజృంభణతో సేవలు ముందుకు సాగాలి పరిశుధాత్మ దేవుడే ప్రతి ఒక్కరిని బలపరచాలి ఆయన రెండంతల ఆత్మ చేత ఏ ఆత్మ మనకు కూడా దయచేస్తాడు పోరాటం చేయాలి సేవల ముందుకు వెళ్తున్నప్పుడు రకరకాల శోధలు గృహం నుంచి వచ్చే శోధనలు వాళ్ళు చనిపోతున్నాయి విలుచనిపోతుంటే భయపడుతుంటాం బాధపడుతుంటాం అయ్యో కంటి పిల్లలే కంటి వాళ్ళే అని కానీ ఎవరి టైము దేవుడు ఇస్తున్నాడో మనకు తెలియదు ఆయన మంచి కోసమే చేస్తుంది మనం ఒకటి నేర్చుకోవాలి ఎందుకంటే ఈ లోక రీతి దుఃఖాలతోటి మనల్ని మనము బాధపరచుకోకూడదు కుటుంబంలో అశాంతిని కలిగ చేయకూడదు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి దేవుడి కార్యం అది ఎందుకంటే ఈ లోక రీతి అది టెంపరీ అనమాట మా అమ్మ చనిపోయినప్పుడు నన్ను అట్లనే బాధపడ్డా మా డాడీ చనిపోయినప్పుడు ఇంకా బాధపడ్డా చాలా అంటే చాలా బాధపడ్డా ఎందుకంటే అది ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో అది ఏంటో తట్టుకోలేకపోయినా అసలు మీరు నమ్ముతారో లేదు కానీ నేనైతే ఒక బిల్డింగ్ మీద ఎక్కింది వాళ్ళకు దూకి సత్యపథం పంపించింది ఆ రోజు దాడి లేకపోతే అట్లాంటి దాన్ని నన్ను ఇది చూస్తూ ఉన్నా ఒక్కొక్కటి చూస్తూ ఉంటే కదా ఇంకా గట్టి హృదయం ఇంకా రాటు తేలుతుంది ఇవన్నీ ఇలా ఒక రీతి లేదు ఒకరోజు మనం చూడబోతున్నాం వాటిని ఇలా ఇహలో ఒక రీతి అట్లాగే కుటుంబ సమస్యలు ఎన్నో రకమైన బాధలు మన వెనక్కిలా అవుతుంటాయి వెన్ను చూపిస్తామా మన వీపుని చూపిస్తే అక్కడ ఏ ఆయుధం లేదు మనకు వెనుక తిరుగుతున్నామా మనము పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే మనం వెనుక అది మనల్ని వెనుక నుంచే కొడుతుంది ఎందుకంటే అక్కడ ఏ ఆయుధము కవచము మనకు లేదు మనకు ముందుకే ముందుకు వెళ్ళటానికి వెనుదిరటానికి కాదు కాబట్టి నాగటి చేయి వేసినక వెనుదిరిగే స్వభావం మనకొద్దు ముందుకు వెళ్ళటానికి నేర్చుకుందాం ఈ లోక రీతిగా ఎన్ని కష్టాలు నష్టాలు రోగాలు ఇబ్బందులు ఇరుపులు ఇన్ని రాని ఎంత రకమైన యుద్ధాలు మనం ఇంటున్నామో ఎంతమంది అల్లాడుతున్నారు చచ్చిపోతున్నారు జనము పైన జనము రాజ్యం పైన రాజ్యము ఇవన్నీ ముగించవలసిన టైం కూడా వచ్చేసింది దేవుడి అన్నిటికీ ఒక ముగింపు కాలం పలకపోతున్నాడు కాబట్టి ఆ నిరీక్షణతో మనం సాగుతాం దేవుని యొక్క కార్యంలో మనము రాబో యుగంలో మనము వేరే లోకంలో చూడబోతున్నాం కాబట్టి దేవుడు కార్యాల కోసం మనం ప్రార్థిస్తాం ఆయన కార్యం ఏది చేసినా అది మంచి కోసమే అని మనం ప్రార్థిస్తాం దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించనుగాక కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా అంత్యకాలం ముందు దుర్దినులందు మేము ఉంటుండగా నాయన నీకు వాక్యం చేత మమ్మల్ని బలపరచడం సర్వాంగ కవచం ధరించుకొని ముందుకు సాగుటకు ప్రభా మాకు నేర్పించండి అతన్ని ఇంకా వాక్యలో బలపరచండి నాయన వాక్యంతో మేము యుద్ధం చేయటకు ప్రభ మమ్మల్ని సిద్ధపరచండి చేసేయా ఇంకా ఏ విషయంలో మేము లోపంలో ఉన్నామో నీకు వాక్యం పైన ఆధారపడి ముందుకు సాగుటకే సహాయం ఎందుకంటే మా పోరాటము ఈ లోకరీతి మనుషులతో కాదు నాయన ఈ లోకరీతి సమస్యలతో కాదు ప్రభా అతండ్రి ప్రభా రాబో కాలం యొక్క ఆ యొక్క దేశం కొరకు మేము పోరాడుతున్నాం కాబట్టి ఈ పోరాటంలో మాకు విజయం ఇచ్చి వాడడం నీవే ప్రతి ఒక్క బిడ్డని బలపరచని రెండంతల ఆత్మచేత నీకు అగ్ని అభిషేకం దయచేసి బలపతి సిద్ధపతి సువార్త సాగుటకు సహాయం చేయమని ఏసే శక్తి గల అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ రవి బ్రదర్ ఆశీర్వాదండి బ్రదర్ హలో బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి అన్నా మీరని ఇవ్వండి అన్నా ఆశీర్వాదము క్రీస్తు ప్రభు కృప సమాధానము శాంతి నెమ్మది మనందరికీ దేవుడు దయచేయను కాక ఆమెన్ ఆమెన్ బ్రదర్ థ్యాంక్ యూ